మనసు తప్పద్య అధికారు అధిక అంటే ముంచు ఎవరు సత్యమైన ధ్యానం కనుక ఈ చెవిలో ఏదో మ్యూజిక్ ఏదో పెట్టుకుని మీరు ఆసనం వేస్తే మీరు యు ఆర్ కాన్షియస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ మరేదో మనస్సు మరో తోట లగ్నమై ఉంటుంది శరీరము ఈ బెండింగ్ ఈ పోస్చర్స్ చేస్తూ ఉంటుంది అలాగంటే విఘాతము లేక స్పిలిట్ ఉండరాదు కాన్షియస్ యోగా అని మీరు యోగాభ్యాసం ఆసనం చేసేప్పుడు మీరు కళ్ళు మూసుకుని చేయడం కళ్ళు అవసరమైతే కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు కానీ ఆ మీ ఫోకస్ ఆఫ్ మైండ్ అంతా కూడా ఆసనం మీదే నిలిచి ఉండాలి ఇప్పుడు సపోజ్ ఆసనం చేసేప్పుడు కుడి చేయని మెల్లగా పైకెత్తుము అంటాడు అనుకోండి కళ్ళు మూసుకుని కుడి చేయని జాగ్రత్త కుడి చేయని యొక్క మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్నే అలా పరిశీలిస్తూ జాగ్రత్త గా పైకెత్తి ఆసనం చేయాలి అదే కానీ మ్యూజిక్ వింటో ఇలా అనం కాదు సో ఆ విధంగా అది యోగాభ్యాసం కాన్షియస్ యోగా మ్యూజిక్ వింటో కబుర్లు చెప్తూ నడకకి వెళ్ళారనుకోండి వాకింగ్ యూ షుడ్ బి విత్ ది వాకింగ్ అంటే మైండ్ వాకింగ్ మీద ఫోకస్ చేసి నడవాలి ఎవరితో కబుర్లు చెప్తా నడిస్తే యోగా యోగం కాదండి సో ఆ విధంగా మల్టీ టాస్కింగ్ అనేదైతే ఉందో ఆధునిక కాలంలో మీరు చూసేది దాన్ని పక్కన పెట్టి మనస్సుని ఆ పని మీదనే లగ్నం చేస్తే ఆ కర్మ ఎండే ఆ సమాధి స్థితి వచ్చేస్తుంది మనస్సుకి ఏకాగ్రత వచ్చేస్తుంది పనులు మానేసి కూర్చోని అక్కర్లా కూర్చున్నప్పుడు కూర్చొని కూర్చోవాలి సో ఆ విధంగా యోగాన్ని హోల్ డే మీరు అభ్యాసం చేయచ్చు యోగాభ్యాస బలా ఆ బలము యోగానే యోగం అంటే దేహంతో బాటుగా మనస్సును కూడా ఏకాగ్రం చేస్తూ ఉండటం అలా చేసినట్లయితే ఏమవుతుంది ఏకాగ్రీభూతం సత మనస్సు ఏకాగ్రతని అలవరుచుకుంటుంది అటువంటి అలవాటు మనస్సుకి తయారవుతుంది ఏకాగ్రమైన మనస్సులో ఉన్నవాడు చాలా నిబ్బరంగా ఉంటాడు చాలా కామండ్ క్వయట్గా ఉంటాడు గంతులు వేస్తూ ఎక్సైట్ అయిపోడు చాలా కామ్గా ఉంటాడు చేయాల్సిన పని చేస్తాడు ఆ విధంగా వాకింగ్ వెళ్ళినప్పుడు లేకపోతే యోగాసనాలు చేసినప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండాలి ఉంటే భోజనం చేస్తూ కూర్చుంటే రోగం వచ్చి వస్తుంది వాకింగ్ చేయాలి యోగాసనాలు చేయాలి తర్వాత మనస్సు యొక్క శాంతి కోసం మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే చక్కగా ధ్యానము కూడా చేస్తూ ఉండాలి తర్వాత బ్రెయిన్ సెల్స్ బ్రెయిన్ బాగా పనిచేయాలి మీరు ఆలోచించండి పెద్ద వయస్సు వచ్చిన ఫస్ట్ ఫండ్ మొట్టమొదటి దెబ్బతిని ఏమిటి నొప్పులు ఎలాగో వస్తాయి అనుకోండి అదర్ దాన్ దట్ మొట్టమొదటి దెబ్బది ఎందుకు వస్తుంది బ్రెయిన్కి వస్తుంది బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ న్యూరాన్స్ అవి ఒక్కసారి బ్రెయిన్ సెల్స్ కనుక ఒక్కసారి చచ్చిపోతే ఇంకా రీజనరేట్ కావు అక్కడ దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దోస్ బ్రెయిన్ సెల్స్ క్రమంగా ఆ బ్రెయిన్ సెల్స్ న్యూరాన్స్ దాన్ని గ్రే మ్యాటర్ అంటారు గ్రే కలర్లో ఉండుంటుంది బహుశాను సో అది వీటికి తగ్గిపోతూ ఉంటుంది అది ఎందుకంటే ఇంక రీజనరేట్ కాదు ఓసారి పోతే పోవడమే సో దాంతో ఏమవుతుందంటే మరుపు అమ్నీషియాను ఏదో అంటారు తర్వాత పక్షవాతం ఇత్యాదులు ఇంకా దానికి ఆల్జైమర్స్ డిసీజ్ ఇవన్నీ కూడా బ్రెయిన్ సెల్స్ యొక్క డీజనరేషన్ నుంచి వచ్చినవి బ్రెయిన్ సెల్స్ మీకు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాగా ఇప్పుడు ఈ బైసెప్సీవి ఆరోగ్యంగా ఉండాలనుకోండి ఈ మజిల్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలండి కొంచెం బరువులు ఎత్తుతూ ఉండాలి అప్పుడు ఈ మజిల్ ప్రొటెక్ట్ అవుతుంది ఆ రకంగా బ్రెయిన్ సెల్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలండి తల గోడకేసి కొట్టుంటూ ఉండాలా ఏం చేయాలంటారు ఏం చేయాలంటే క్లాసికల్ స్టడీ ఉండాలి ఒక భాషను క్లాసిక్స్ని అధ్యయనం చేయాలి ఒక సంస్కృత భాషను అధ్యయనం చేయండి గీతను అధ్యయనం చేయండి కొంచెం బుర్ర పని చెప్పేటువంటి అంటే ఆ సెల్స్కి ఫైర్ చేసి విధమైన అధ్యయనం చేయాలి న్యూస్ పేపర్ చదువుతాం వస్తున్నాయి అయితే పొద్దున్నది సాయంత్రం దాకా టీవీ చూశారనుకోండి ఏమీ రాదు దానికి బుర్రకి పనే ఉండదు దానికి ఇడియట్ బాక్స్ అని పేరు అప్పుడప్పుడు ఏదైనా మంచి ప్రోగ్రామ్ బుద్ధికి పని చెప్పే ప్రోగ్రామ్ చూస్తే మంచిది మళ్ళా కాబట్టి ఆ విధంగా బ్రెయిన్ సెల్స్ని కూడా చక్కగా పనిచేయిస్తూ మన ఇన్ని ఒక ఇంటిగ్రేటెడ్ స్కీమ్ కింద లైఫ్ని లీడ్ చేయడం అలవాటు చేసుకోవాలి వైరాగ్య ప్రధానంగా జీవించినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సంభవం అవుతాయి ఆ విధంగా మనస్సుని ఇంటిగ్రేటెడ్గా అప్రోచ్ చేసి యోగాభ్యాసము ఈ యోగాన్ని జీవితంలో అభ్యసించుట ఓ హోల్ డే యు ఆర్ ఇన్ యోగా అన్న స్థితికి తీసుకుపోవాలి అప్పుడు ఆ మనస్సు ఏకాగ్రమైపోతుంది మనస్సులో చలనం బాగా తగ్గి వాడు ఫిక్స్డ్గా ఉంటాడు కామ్గా ఉంటాడు క్వయట్గా ఉంటాడు ఆ స్థితికి ఈ శ్లోకం అర్థం పడుతోంది అనే ఆ స్థితిలో మనస్సు ఉన్నప్పుడు ఏమవుతుంది ఎత్ర అంటే ఏ కాలమునందైతే మీరు ఆ రకంగా మనస్సుని బాగా సంపాదించిన తర్వాత ఒక టైం వస్తుంది టైం వస్తుందంటే ఫలానా ముహూర్తం అనే డేట్ నుంచే కాదు క్రమంగా యూ గ్రో ఇన్ టు ఇట్ ఒక ఒక ఒక ఒక పొజిషన్లోకి మీరు చేరుకుంటారు ఎటువంటి స్థితి అంతే అది ఉపరమతే చిత్తం ఉపరతి ఈ మనస్సు ఉపరతిని పొందుతుంది ఉపరతి చూడండి మనస్సు లీనమవటం వేరు మనస్సు లీనమవటం అంటే నిద్రలో గెలిపతుంది నిద్రలో గెలిపోతే మనస్సు నిద్రపోతుందని అర్థం అంటే అర్థం ఏంటి మనస్సు తమో గుణము చేత ఆవరించబడినది అని అర్థం చీకటి ఆ ఇన్నర్ ఇన్నర్ డార్క్నెస్ నిద్రపోయేప్పుడు బయట ఏం చేస్తాం దీపం ఆర్పేసి కూర్చుంటాం చీకట్లో పడుకుంటాం ఎందుకంటే ఆ దీపం అడ్డొస్తుంది మనస్సు మనస్సు తెలుసుకుంటూ ఉంటుంది దీపాన్ని అంటే మనస్సుకి యాక్టివిటీ పెట్టినట్లయితే నిద్రపోకుండా అంటే దీపం ఆర్పేసిన వెంటనే మనస్సుకింకా ఆ దీప తెలుసుకునే పని కూడా ఉండదు ఇంకా అప్పుడు అదేం చేస్తుంది నిద్రపోతుంది నిద్రపోతుందంటే ఏంటి చీకటి చేత కవర్ అయిపోతుంది మనస్సు మనస్సు చీకటి చేత కవర్ అవడము అంటే ఆ చీకటి బయట ఉండే చీకటికి అదది ఈ ఇన్నర్ డార్క్నెస్ ఆ లోపల ఉండే చీకటికి తమో అని పేరు కానీ తమస్సనంటారు తమస్ అంటే చీకటికి తమస్సని పేరు బయట ఉండే చీకటిని కూడా తమస్సనే అంటారు ఆ తమో గుణము చేతను దానికి నిద్ర అని చేతనే మనిషి కదలకుండా పడి ఉంటారు అదే నిద్ర కానీ ధ్యానం చేసేప్పుడు మనసు తెలివిగా ఉంటుంది నిద్రలోకి వెళ్ళిపోదు తమో గుణం చేత ఆవరించబడదు తెలివిగా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది ఎలర్ యాక్టివ్ కాదు అలర్ట్గా ఉంటుంది యాక్టివ్గా ఉండదు అలర్ట్గా ఉంటుంది అలర్ట్గా ఉంటుంది ఇప్పుడు వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి వాచ్మెన్ ఏం చేస్తుంది వాచ్మెన్ సపోజ్ నిద్రపోతున్నాడు అనుకోండి వాడిని వాచ్మెన్ ఇప్పుడు పోలీసు వెంకటేశ్వ ఒక ఉంటాడు అతను సైకిల్ మీద పోలీస్ స్టేషన్కి వెళ్తాడు మళ్ళీ సైకిల్ మీద పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వస్తాడు అయింది నైట్ డ్యూటీ వెనకాల సైకిల్ వెనకాల చిన్నది ఒకటి ఉంటుంది దానికి కట్టుకుంటాడు ఏమిటి బెడ్ బెడ్ తరగడ ఇవన్నీ దానికి కట్టుకుని వెళ్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్తున్నారంటే డ్యూటీ అండి అంటాడు ఏమిటి వెనకాల ఈ మూట ఏమిటి అంటే అది బెడ్డింగ్ బెడ్డింగ్ ఎందుకంటే పడుకు నిద్రపోవడానికి మొన్నటిపోతుంది మళ్ళీ బెడ్డింగ్ వెనకాల కట్టుకుని ఆయన వస్తూ ఉంటాడు ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి గారు అంటే డ్యూటీ నుంచి వస్తున్నాను ఏవి డ్యూటీ అంటే నిద్రపోవడం నిద్రపోయేవాడిని వాచ్మెన్ ఆనరో ఓ మహాత్ముడు ఆ నదీ తీరానికి వెళ్తూ ఉండేవాడు రాత్రి ఎనిమిదింటికి అలా ఫుట్ పాత్తే నడిచి వెళ్తూ నదీ తీరానికి వెళ్ళి మళ్ళీ పది ఇంటికి వచ్చేసేవాడు ఓ గంట గంటన్నర నదీ తీరంలో ఏకాగ్రంగా ఉండేవాడు ఈయన వెళ్ళేదారిలో ఓ ధనవంతుని యొక్క బిల్డింగు ఆ బిల్డింగ్ యొక్క గేటు ఆ గేటు దగ్గర వాచ్మెన్ ఉండేవాడు ఆ వాచ్మెన్ను ఈ సన్యాసి ఈయన వెళుతూ ఉంటే చూసేవాడు వచ్చిన ఓ పెట్టాడు దండం పెట్టి అడిగాడు ఏమండి ఎప్పుడు ఎనిమిదికి వెళుతున్నారు తొమ్మిదిన్నరకో పదింటికో వస్తున్నారు నదీ తీరంలో ఎవరు ఉండరు చీకట్లో ఎవరు ఉంటారు ఏకాంతంగా ఏం చేస్తారు అక్కడ అడిగారు అడిగితే నువ్వేం చేస్తావు ఇక్కడ అడిగాను నేను వాచ్మందునండి అంటే ఏం చేస్తావు నేను వాచ్ చేస్తాను నిద్రపోతావా నిద్రపోతావు వాచ్ చేస్తూ ఉంటాను ఏమిటి వాచ్ చేస్తావు ఇన్ పర్టికులర్ ఫలానా వాచ్ చేస్తున్నానని లేదు జస్ట్ వాచ్ఫుల్గా ఉంటాను వాచ్మందు ఏమిటి వాచ్ చేస్తాడు ఏది వాచ్ ఇన్ పర్టికులర్ ఏరియా ఆ రోడ్డుకే చూస్తూ కూర్చుంటాడా నో అయితే అక్కడ వీధి కొక్కుంటే దానికే చూస్తూ కూర్చుంటాడా నో మరి ఏం చేస్తాడు పర్టికులర్గా దేన్ని వాచ్ చేయడు అన్నీ వాచ్ చేస్తాడు వాస్తవానికి మరి ఏమిటి వాటి డ్యూటీ వాచ్ఫుల్నెస్ అంటే హెచ్చరికగా సావధానంగా ఉండుట అది వాచ్ పని పని అదే నేను చేస్తానని చెప్పాడు అతను అంటే ఈయనన్నారు నేను అదే చేస్తాను అని మరి ఏవి తేడా స్వాన్ మహాత్మ మీకు నాకు తేడా ఏమిటంటే నువ్వు అవుటర్ వాచ్మెన్వి నేను ఇన్నర్ వాచ్మెన్ అని ఆయన అన్నారు బట్ ఇన్నర్ వాచ్నెస్ నిద్ర కాదు అది ఇన్నర్ అలర్ట్నెస్ మైండ్కి యాక్టివిటీ ఉండదు వాచ్మెన్ యాక్టివిటీ వాచ్మెన్ ఏం చేస్తాడండి బస్తాల మేము తుడుస్తాడా తోడకూడదు వాచ్మెన్ తోడకూడదు వాచ్మెన్ ఏ పని చేయడు వాచ్ చేస్తాడు అందుకోసమే అతనికి మనం జీతం ఇస్తాం ఆ రకంగా మనస్సును మీరు ఎప్పుడైతే వాచ్ చేస్తారో అది ఆ ఎలర్ట్నెస్లోకి వెళ్ళిపోతుంది యాక్టివిటీ ఏమీ ఉండదు కామన్ క్వయక్ట్గా ఉంటుంది బట్ ఎలర్ట్ ఉంటుంది కామన్ క్వయక్ట్గా ఉండే నిద్రపోవడం కాదు కామన్ క్వయక్ట్గా ఉండే ఎలర్ట్గా ఉంటుంది దాన్ని సమాధి అంటారు సమాధి అంటే లోకంలో ఒక అభిప్రాయం ఉంటుంది నేను నిన్న చెప్పాను అలాగే ఫిక్స్ అయిపోయి ఒక విగ్రహంలో అయిపోతాడు అయిపోతాడు లేకపోతే గాల్లో తేల్తాడు అని ఇలాంటివేమో పిచ్చి పిచ్చి అభిప్రాయాలు ఉంటాయి అవేమీ కాదు మీ మనస్సు ఏకాగ్రమై వాచ్ఫుల్గా ఎలర్ట్గా ఉంటే అది సమాధి ఇప్పటికిప్పుడు మీరు సమాధిలో ఉండొచ్చు కొద్దిసేపు సమాధి యొక్క లెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సపోజ్ పదహారు గంటలు మీరు తెలుగుగా ఉన్నారనుకోండి పదహారు గంటల్లో పదిహేను గంటల యాభై ఐదు యాక్టివ్ హైపర్ యాక్టివ్గా ఉండి మనస్సు ఓ ఐదు నిమిషాలు ఓ నిమిషం ఇప్పుడు అర నిమిషం అప్పుడు అలాగే అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ ఎక్కువైపోయి అసలు సమాధి స్థితి తక్కువైపోవడంతో అలాంటిది ఒకటి ఉందని కూడా మీకు తెలియకుండా అయిపోతుంది సమాధి అనేది ఒకటి ఉంది అది నాకు అనుభవంలో ఉంది అనే సంగతి కూడా మీకు తెలియదు అలా కాకుండా పదహారు గంటల్లో అరగంట మనస్సు ఏకాగ్రంగా ఉందనుకోండి అరగంట పదిహేనున్నర గంటలు యాక్టివ్గా ఉన్నా అరగంట మనస్సు ఏకాగ్రం అయితే ఓహో ఇదా దీని పవరు అని తెలిసిపోతుంది చాలు దట్ ఈస్ ఎనఫ్ అంత పవర్ ఉంటుంది మీకు కంపేర్ చేసుకుందుకు ఆ పరిస్థితి అనుభవంలో ఉంటుంది ఇప్పుడు ఒక అనుభవం ఉంది ఏమిటి మనస్సు నిరంతరంగా సంచారం చేసే అనుభవము అదే సంసార అనుభవము ఇంకో అనుభవం ఉన్నది మనస్సు యొక్క ఏకాగ్రత అప్పుడు నాలో నేను నా స్వరూపుడనై నేను ఉన్నాను ఆత్మన్ ఆత్మానం పశ్యం ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అది ఆ మనస్సు యొక్క సమా దాన్నే సమాధి స్థితి అంటారు అది ఆ సమాధి కోసం మీరు పర్టికులర్గా ఏదో ఒక పొజిషన్లోకి వెళ్ళిపోయా లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోయా ఏం చేయనక్కర్లేదు మీరున్న చోట మీరు ఆ సమాధి స్థితిని సంపాదించవచ్చు లట్ యూ కన్ డూ కాబట్టి ఆ విధంగా ఆ కాంట్రాస్ట్ ఒకటి ఉండాలి ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే మనకి మనస్సు హైపర్ యాక్టివ్గా ఉండేటువంటి సంసార స్థితే తెలుసు కానీ దీనికి కాంట్రాస్ట్గా మనస్సు యొక్క ఏకాగ్ర స్థితి కానీ సమాధి స్థితి అన్నాము అది మనకు అనుభవంలోనూ కూడా లేదు అంచేత మనిషి ఏం చేస్తుందంటే తనకి ఏది అనుభవంలో లేదో తనకి ఏది కఠినం అనిపిస్తుందో అది ఇంకొక నెత్తిని పెట్టేసి ఆయన ఆయన ఉంటారు సమాధిలో మరి మీరేం చేస్తారు అప్పుడప్పుడు వెళ్ళి దండం పెట్టి వస్తూ ఉంటాను తీర్థ ప్రసాదాలు తీసుకుంటాం తీర్థ ప్రసాద ఇస్టిట్యూట్ ఫర్ ఎవ్రీథింగ్ తీర్థ ప్రసాదాల వల్ల ఒరిగి ఉండదు నేను ఆయన తెలియదు ఇప్పుడు ఆయన మీకు తీర్థ ప్రసాదాలు ఇస్తే వస్తుందండి సమ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ వస్తుంది ఏదో సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మేబీ సమ్ వాల్యూ కుడ్ ఆల్సో బి దేర్ But a real thing you won't get. So, a real thing you shouldніlegi fam onde chuck to be a 너희 exhibit. So, ohho, this is my self. It's my swa-roopam. I live every way you show the ese I should become a true swa-roop. Then whether you are a true spirit with personalПр narrative. The truth would be that your become a real person. Through your following words, అనుభవానికి వస్తుంది అంటే ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ జాయ్ ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ జాయ్ ఓపెన్ అప్ అవుతాయి తుష్యతి మీరు ఆనందంగా ఉంటారు సాధారణంగా మనిషి సంతోషించాలంటే డబ్బు చేతికి రావటము అయితే భోగ సాధనాలు చేతికి రావటమో లేక తన తనకు ఆసక్తి కలిగిన మనిషి యొక్క కంపెనీ వాడి యొక్క సాహచర్యము వీడికి లభించటము లేకపోతే తను ద్వేషించి వాడికి కష్టం కలగటమో ఏదో అలాంటిది బాహ్యంలో జరిగితే వీడు సంతోషంగా ఉంటారు కానీ ఇప్పుడు అలా కాదు పరిస్థితి బాహ్యంతో సంబంధం లేకుండా ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ జాయ్ ఓపెన్ అప్ అవుతాయి ధ్యాన బలం చేత వాడు సంతోషంగా ఉంటాడు నవ్వుతూ ఉంటాడు ఏమన్నా నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారండి అంటే నవ్వడానికి కారణం ఎవరికి కావాలో వాడి జీవితం వ్యర్థం ఎందుకంటే బాహ్యమైన పరిస్థితులు సమకూరినప్పుడు మాత్రమే నేను నవ్వుతాను అంటే వాడి నవ్వు ఎంతసేపు ఉంటుంది అలా వస్తుంది ఇలా మిగతాప్పుడు నవ్వేమితో ఎరగరు మనుషులు మనుషులు సంసార బరువును అలా మోసుకుంటూ నడుస్తూ ఉంటారు ఒక ఇన్విజిబుల్ బర్డెన్ అలా మోసుకుంటూ నడుస్తూ ఉంటారు కారులో వెళ్ళిపోతూ ఉంటారు కానీ కారులో హాయిగా వెళ్ళిపోతున్నారనే చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు తర్వాత కారు ఏసీ ఉంటే చల్లగా ఉన్నాడని వాడేమి చల్లగా ఏమయ్యాడు లోపల బోల్ అంతా వేడిగా ఉన్నాడు తర్వాత బరువు మోసుకుంటూ పోతున్నాడు ఆ కారు అంతా మీదే మోసేస్తూ మీకు తెలుసో తెలియదు అది అది కారు లోను మార్చుగేజ్లో ఉందనుకోండి దాని పేమెంటు నెత్తి మీద బలంగా ఇప్పుడు కారు వీడిని మోస్తుండ వీడు కారును మోస్తున్నాడా యు నో ఇట్ కాబట్టి ఆ విధంగా బాహ్య వస్తు సంపర్కంతో సంబంధం లేకుండగా తన స్వరూపభూతమైన ఆనందాన్ని తాను అనుభవానికి తెచ్చుకోగలుగుతాడు ఎప్పుడైతే ఆ అనుభవం వస్తుందో ఓసారి వాడు కంపేర్ చేసుకుంటాడు పోల్చి చూసుకుంటాడు చూసుకుంటే ఓ మై గుడ్నెస్ ఈ సంసారం మిథ్య ఇది వ్యర్థం నా ఆత్మనిష్టలోనే పరమార్థము గలదు అని ఎవరూ వాడికి చెప్పక్కర్లా పోరక్కర్లా చెవిలో ఇల్లు కట్టుకుని పోరనక్కర్లా వాడంతటి వాడే ఆ మార్గంలో ముందుకు వెళ్ళిపోతాడు ఆ స్థితిని వర్ణిస్తున్నారు నిరుద్ధం నివారితం యోగ సేవయా యోగాన్ని సేవించాలండి యోగాన్ని సేవించాలి యోగము అంటే శరీరం కండిషన్లో పెట్టుకోవాలి యోగాభ్యాసం ఆసనాలు ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత గుడ్ వాల్యూస్ ఇన్ లైఫ్ ఉండాలి మంచి ఏకాగ్రమైనటువంటి ధ్యానాన్ని అభ్యాసం చేయాలి ప్రాపర్ వాల్యూస్ ఆ ధ్యాన యోగానికి అనుకూలమైన సో జీవన శైలి గురించి చెప్పాను నేను మిత జీవనము ఆ మిత ముందు ఆరంభంలో చెప్పుకున్నాం ఈ చాప్టర్ ఆరంభంలో ఆ మిత జీవనాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి సో ఆ విధంగా జీవిస్తూ యోగాన్ని సేవించాలి ధనాన్ని సేవించకూడదు ధనం సంపాదించి ఖర్చు పెట్టాలి దాచుకునేది దాచుకోవాలి భోగాలను అసలే సేవించకూడదు భోగే రోగ భయం రోగాలు పట్టుకుంటాయి అత్యవసరమైన భోగాన్ని మితంగా స్వీకరించడం దాన్ని పక్కన పెట్టడం తర్వాత మూఢ విశ్వాసాల పరుగులు తీయరాదు దానివల్ల టైం వేస్ట్ అయిపోతుంది లైఫ్ వేస్ట్ అయిపోతుంది సో ఎప్పటికప్పుడు చూసుకోవాలి ఈ క్రియ మనం చేస్తున్నాము దీంట్లో నాకు నా యొక్క వికాసం ఏమున్నది ఎంత ఉన్నది అంతేగాని గతానుగతి కో లోహాని వీళ్ళు క్యూలో నిలబడ్డామనే అలవాటు వల్ల ఏమీ ఉపయోగంపడదు ఓ క్యూ ఉంది అక్కడ వీడు వెళ్ళి క్యూలో నిలబడ్డాడు ఎందుకు నిలబడ్డాడు వీళ్ళందరూ నిలబడ్డారు కాబట్టి నేను నిలబడ్డాను బట్ నీకు ఏమిటి లభిస్తుందంటే వాళ్ళందరికీ లభించిందే నాకు లభిస్తుంది Anyway, so one should be cautious about it. Yoga is not safe. Look, there is a lot of sentimental things. See, some, some people have sentimental things. Yoga is not safe, ultimately. If the Guru is one of us, if the Guru is one of us, then the ultimate is the Atma is the Satguru. Atma is the Atmanam. సో అదే అర్థం చేసుకోవాలి మంచిది సర్వతో నివారిత ప్రచారం యోగానుష్ఠానే సో యోగాన్ని అనుష్ఠిస్తుంటే మనస్సు పలు వైపులకు అనేక దిశలలో పరుగులు తీసేటువంటి మనస్సుకి ఆ ప్రచారాన్ని ఆ అధికమైన సంచారాన్ని నివారించి మనస్సుని తన స్థానంలో దాన్ని నిలబెట్టే ప్రయత్నం మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది సాధారణంగా మనం ఎలా ఉంటామంటే మనిషి లోపల ఇంట్లో కూర్చుని ఉంటాడు కానీ వీటి మనస్సు మాత్రం ఇంట్లో ఉండదు దేహంలో ఉండదు హృదయంలో ఉండదు ఆత్మయ్యు కూడా అసలే ఉండదు ఎప్పుడు బయటే ఉంటుంది మార్కెట్ ప్లేస్లో సంచారం చేస్తూ ఉంటుంది ఎక్కడో తిరుగుతూ ఉంటుంది సో ఈ మాల ఉంటాడు చెప్పాను మీకు ఓ మహాత్ముడు ఓ గృహస్థితికి వెళ్ళాడు వెళ్తే నౌకరేమని చెప్పాడంటే సారేమో ఇప్పుడు జపం చేసుకుంటున్నారు మిమ్మల్ని కలవడానికి వీలుండదు అని చెప్పారు అంటే మహాత్ములు సరే ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోతే మీ సారి ఆయన జపం చేసుకోవట్లేదులే బటా షాప్లో ఉన్నా అని నాకు తెలుసు అని ఆ తర్వాత ఆయన జపం పూర్తి చేసుకుని వచ్చాడు ఎవడో వచ్చాడని నౌకర్ సమాధానం చెప్పి పంపించేసాడని తెలిసింది ఆయనకి లోపల దేవుడి గదిలో ఉంటాడు ప్రజా దేవుడికి ఓ గది వచ్చి దేవుడికి ఇదండి గది బయట గదిలో ఏం చేస్తాయండి బయట గెది పెట్టేసి మార్బుల్లో దేవుడు బొమ్మలు మార్బుల్లో ఫిక్స్ చేసేసి అక్కడ అగరబత్తులు వెలిగించేస్తే అయిపోతుందా ఇక్కడ ఇక్కడ దేవుని అవన్నీ పెట్టుకోవచ్చు తప్పేం కాదు ఇక్కడ దేవుని నుండి ప్రయత్నం చేయాలి అంటే ది పాయింట్ దట్ ఐఎమ్ మేకింగ్ ఇక్కడ దేవుణ్ణి పెట్టుకోవడం మానేసి బయట హంగామా చేసి హడావిడి చేసి ఆ బాగుందని సంతోషపడడం వల్ల ఉపయోగం లేదని దట్ ఈస్ ది పాయింట్ ఐఎమ్ మేకింగ్ వాట్ యూ డూ అవుట్ సైడ్ ఈజ్ నాట్ రెలవెంట్ దాన్ని కండెమ్ చేయాల్సిన పని ఏమీ లేదు ఇక్కడ దేవుడు ఉన్నాడా దాట్ ఈస్ ది పాయింట్ సాధారణంగా మీరు బాగా ప్లానింగ్ అంతా గట్టిగా చేసి దేవుడు స్థానాన్ని బాగా ఖర్చు పెట్టి సాధారణంగా జనులు రెండు చోట్ల డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు ఒకటి బాత్రూము ఇంకొకటి గాడ్స్ రూము వాయా ఇది ఉన్నాం బాత్రూములో డబ్బు ఖర్చు ఎక్కువ పెడితే అవుతుంది ఆ ఫ్లోరింగ్ అది చాలా మెత్తగా ఉంది ఆఖరిని జారి పడతాడు దాంట్లో అల్టిమేట్గా జారి పడతారు ఆ వాతా వీడు కట్టుకున్న బాత్రూంలో వీడే జారి పడతాడు మీరు గమనించారు అది బాత్రూమ్ కొంచెం రఫ్గా పెట్టుకోవాలి దాన్ని అంత స్మూత్గా పెట్టేయకూడదు పెట్టేస్తే దాంట్లో జారి పడిపోతాం ఎందుకంటే ఇప్పుడు మోకాళ్ళకి ఎముకలకి ఉండే పట్టు కొద్ది రోజుల తర్వాత ఉండదు ఇప్పుడు జారి మళ్ళీ తక్కువ లేస్తాం అలా లేవలేదు రోజు అంతా వస్తుంది కాబట్టి ఎవరో లేవదేయాల్సి ఉంటుంది అనివే సో ఆ రకంగా ఆంతరంలో ఏమైనా వికాసం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి యోగం అంటే అది యోగం అంటే బాహ్యంలో మీరు చేసేది యోగం కాదు ఆంతరంలో ఏం చేస్తున్నారు ఇంటీరియర్ డెకరేషన్ అని విన్నారా ఇంటీరియర్ డెకరేషన్ ఇంటీరియర్ డెకరేషన్ అంటే సోఫాలు సోఫాల మీద కవర్లు కవర్ల మీద డిజైన్లు అది కాదు అది అంటే ఇంటీరియర్ డెకరేషన్ అంటే ఇది ఇంటీరియర్ అక్కడ మీరు ఏమైనా డెకరేట్ చేయగలరా ఇలాగా యోగాన్ని అనుష్ఠించటం ద్వారా నివారిత ప్రచారం మనస్సు ఆ బజార్లలో తిరుగుతూ ఉంటుంది వెడుగుతే మాల తిక్కుతూ ఉంటాడు మనస్సు బజార్లలో తిరుగుతూ ఉంటుంది ఆ బజార్లలో తిరిగే మనస్సును తీసుకురాగలరా ఏకాగ్రం చేయగలరా దీంట్లో అస్తమానవు బజార్ అంటే వ్యాపారం డబ్బు సంపాదించడమే కాదు దేర్ ఈస్ వన్ సంథింగ్ కాల్డ్ స్పిరిచువల్ మెటీరియలిజం నేను చాలా సార్లు తిప్పుతూ ఉంటాను వాడి దేవుడికి సంబంధించిన పని చేస్తూనే ఉంటాడు దేవుడికి సంబంధించిన పని నువ్వు చేయడం ఏమిటండి దేవుడి పని నువ్వు చేయడం ఏంటి నువ్వు దేవుడికి తెలుసుకునే కృతార్థుడు కారా అని దేవుడు చెప్తుంటే ఓకే సంథింగ్ లైక్ దాట్ ఎనీవే యోగానుష్ఠానం చేసి సర్వతో నివారిత ప్రచారం అన్ని దిశల నుండి అన్ని బయటికి పోయే మార్గాలన్నింటి నుండి మనస్సును వెనక్కి తీసుకురావాలి దీనికి ఒక చెప్తారు ఇప్పుడు మీరు పైకి వెళ్ళాలి అక్కడ పైన ట్యాంకులో వెళ్ళాలి ఈ పైపు పెట్టారు పంపు తిప్పుతున్నారు ఎందుకంటే ఈ పైపుకి ఐదు చిల్లులు ఉన్నాయి ఇప్పుడు పైకు నీరు మరి ఎక్కడికి పోతున్నాయి ఈ చిల్లులంపట డిసిపేట్ అయిపోతుంది ఏమిటి ఐదు చిల్లులు ఇక్కడ మనస్సే నీరు పైకి వెళ్ళడం అంటే ఆత్మస్వరూపంలో విలీనం అవ్వాలి పంపింగ్ అంటే యోగానుష్ఠానం మరి ఐదు చిల్లులు ఏమిటి శబ్దస్పర్శ రూపరస గంధము ఐదింటి ద్వారా మనస్సు బయటకుపోతుంది కాబట్టి నేను మీకు ఏడు చిల్లు ఐదు కాదు ఏడు అని చెప్తాం లేదా ఫైవ్ ప్లస్ లేదా మూడు ఇంకో లెక్కలో మూడు ఏమిటి దేశ కాల వస్తువు కాబట్టి దేశం ద్వారా బయటికి పోయిందనుకోండి మనస్సు ఆత్మనిష్ట దొరకది కాలం ద్వారా పోతుంది లేకపోతే వస్తువు ద్వారా పోతుంది లేకపోతే శబ్దస్పర్శ రూపరస గంధములు సుఖ దుఃఖములు వీటి ద్వారా మనస్సు బాహ్యంలో సంచారం చేస్తూ ఉంటుంది మనస్సు యొక్క శక్తి మీకు విక్షిప్తం అంత చల్లాచెదరుగా పారపోసినట్టు మన మనో మనశ్శక్తిని మీరు చలా చేదర చేసేసినట్టయితే అలా కాకుండా మనస్సు యొక్క ప్రచారాన్ని బాగా తగ్గించి ఏకాగ్రం చేసి యోగానుష్ఠానం చేస్తే ఎలాగైతే మీరు పైకి ట్యాంకులోకి వెళ్తుందో ఆ విధంగా మనస్సు తన స్వరూపమైన ఆత్మలో విలీనం అవుతుంది అలర్ట్గా ఉంటుంది నిద్రపోదు అలర్ట్గా ఉంటుంది కానీ యాక్టివ్ కాకుండా ఎలర్ట్గా ఉంటుంది ఇన్యాక్టివ్ మాత్రం కాదండో తమోగుణం కాదు అది నిద్ర దీన్ని సమాధి అని అంటారు ఎత్ర ఎస్ ఆత్మనా సమాధి పరిశుద్ధేనా అంతఃకరణేనా చాలా ప్రధానమైన విషయం ఇది ఎప్పుడైతే మీరు యోగానుష్ఠానం చేస్తారో ధ్యానం చేస్తారో ఆ ధ్యానంలో అంతఃకరణము అంటే మనస్సు శుద్ధమవుతుంది దీని కూడా దృష్టాంతం పూర్వం కుండలో నీరు పడి కాలం నుంచి నీరు తెచ్చుకునేవారు ఆ కాలువ మా అమ్మగారు తెచ్చేవారు కాలం నుంచి నీరు తెచ్చేవారు నీ తాగి నీరు అది అలాగే ఉంటుంది సో ఆ నీటిని కుండలో పోసి ఆ కుండని ఒక కుదురు అని ఉంటుంది ఆ కుదురులో అయితే అక్కడ వేసుకుని ఆ కుండని దాంట్లో పెట్టి కదలకుండా వదిలేస్తారు దాన్ని మళ్ళీ ముట్టుకోకూడదు మళ్ళీ పోగొట్టే తర్వాత వెళ్ళి దాంట్లో చెంబు ముంచారనుకోండి మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అలా వదిలేసేయాలి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వదిలేసేయాలి వదిలేస్తే ఆ నీటి ఎందు ఉండేటువంటి సస్పెండెడ్ పార్టికల్స్ అంతా కూడా కిందకి రేపు పైన తేట నీరు ఉంటుంది అదే రకంగా మీరు మనస్సును నిశ్చలంగా పెట్టుకోవాలి నేను నిశ్చలం అని చెప్పి చాలాసార్లు చేయించాను చేయిస్తే కొంతమందికి డౌట్ రావచ్చు దేవుడి నిశ్చలం ఉపయోగం ఏమిటి ఏదైనా దేవుడి పేరు పెట్టుకోవాలి కదా దేవుడు పేరు తర్వాత పెడుతుంది కాని అండి అది ధ్యానంలో దేవుడు పేరు పెట్టచ్చు అది కూడా ధ్యానం మనం చేస్తూనే ఉంటాం కానీ నిశ్చలంగా మనస్సు పెట్టుకుంటే కదలిక లేకుండా ఇప్పటికిప్పుడు స్థిరంగా నిశ్చలంగా మనస్సు పెట్టుకుంటే ఆ నిశ్చలమైన మనస్సు కుండలో కదలిక లేకుండా పెట్టిన నీరు ఎలాగైతే శుద్ధమైపోతుందో అలా మనస్సు శుద్ధమైపోతుంది దాంట్లో ఉండే వాహనాలన్నీ కూడా తొలగిపోతాయి ఫిజికల్ ఎగ్జాంపుల్ అది లిటరల్గా ఎగ్జాంపుల్ అక్కడ మనస్సు ఉంటుంది దానిలో ఉన్నవన్నీ కిందకి దిగితే అలా మొదలు పెట్టకండి ఉరికే జస్ట్ ఎగ్జాంపుల్ మటుకే మనస్సు శుద్ధమవుతుంది అదే ఆయన సో సమాధి సమాధి అంటే ఏకాగ్రత నిశ్చల స్థితి సపోజ్ ఇలా అనుకుని నిద్రపోయారు అనుకోండి ఓకే నిద్ర వచ్చిందపిస్తే మనస్సు శుద్ధం కాలేదు మళ్ళీ నిద్రలేచి కొంచెం మళ్ళీ యాక్టివ్ మనస్సుని కొంత నిద్రలేపి మళ్ళీ ఏకాగ్రంగా ఉంటే ఇప్పుడు శుద్ధమవుతుంది సో ఈ విధంగా ఏకాగ్రత అనేది ఏం చేస్తుందంటే మనస్సుకి ఒక పరిశుద్ధిని తీసుకొస్తుంది అటువంటి శుద్ధమైన మనస్సు నందు ఆత్మస్వరూపము కనబడుతుంది దీనికి దృష్టాంతం ఒకటి చెప్తారు ఎలాగంటే ఒక రూపాయి బంగారు నాణ్యం నేలలో పడింది అనుకోండి ఆ నీళ్లు మురికిగా ఉంటే ఆ బంగారు నాణ్యం కనపడుతుందా కనపడుతుంది నిజానికి మనం హుస్సేన్ సాగర్ అంటారు చూడండి దాంట్లో బుద్ధుడు విగ్రహం పడిపోయింది బంగారు నాణ్యం కాదు విగ్రహం అది కనపడలేదు దాన్ని వెతకాలు సూచన కనపడలేదు ఎందుకని నీళ్ళు మురికిగా ఉన్నాయి కాబట్టి అలా కాకుండా నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయనుకోండి మహానందిలో ట్యాంక్ ఉంది నీరు స్వచ్ఛంగా ఉంటుంది దాంట్లో రూపాయి వేస్తే ఆ రూపాయి ఇలా మెలమిల కన మెరుస్తూ కనపడుతుంది అలాగే హృదయం ఎప్పుడైతే స్వచ్ఛమైపోతుందో అంతఃకరణము మనస్సు ఆ స్వచ్ఛమైన మనస్సులో ఆత్మ చైతన్యం ప్రకాశిస్తుంది కానీ ఈశ్వర దర్శనము అలాగే ఈశ్వరుణ్ణి దర్శించాలి అంతేగాని మనస్సులో రాగద్వేషాలు కామక్రోధాలు బలంగా పెట్టేసుకుని దేవుడికి లంచం ఇవ్వ చూపే ప్రయత్నం ఉంది చూసారా అది చాలా తప్పది దేవుడికి లంచం ఇవ్వకూడదు స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్కి లంచం ఇచ్చి దేవుడికి లంచం ఇస్తే బట్ అండు అలాగా అలా దేవుడికి లంచం ఇవ్వటం గురువుకి లంచం ఇవ్వటం ఆఫీసర్కి లంచం ఇవ్వటం పోలీస్ మ్యాన్కి లంచం ఇవ్వటం మనం విటమై నేషన్ ఆఫ్ బ్రైబరీ అయితే ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీలో కూడా బ్రైబరీ వచ్చేస్తుంది దేవుడికి లంచం పెట్టేస్తాడు బుక్ ఓపెన్ చేస్తాడు ఈ బిజినెస్ ఓపెన్ చేస్తాడు దేవుడు పూజ చేస్తాడు బుక్ బుక్కి పూజ చేస్తాడు తర్వాత ఆ బుక్కి ఏమో ఈ పసుపులు కుంకాలు గట్టిగా పెట్టేస్తాడు అక్క మీద లోపల ఫస్ట్ ఓపెన్ చేయగానే అకౌంట్ బుక్ ఓపెన్ చేయగానే వన్ పర్సెంట్ టు వెంకటేశ్వర స్వామి అని రాసేస్తాడు అక్కడ ఇంకా అప్పటి నుంచి సత్యం పలతాడు మోసమే చేస్తాడు కస్టమర్ని మోసగిస్తాడు కస్టమర్ని అన్యాయం చేస్తాడు కస్టమర్ ఎందు ఏ రకమైన ఆధారాన్ని చూపించడు బిజినెస్ చేస్తాడు అవి ఈ రకంగా కస్టమర్స్ దేవుళ్ళు వాళ్ళు కస్టమర్ దేవుళ్ళు ఆ దేవుళ్ళ ఎడలో అపరాధం చేసి ఆ వన్ పర్సెంట్ వెంకటేశ్వర స్వామికి కట్టేసి వస్తూ ఉంటాడు హి థింగ్స్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇటు సంసారాన్ని అటు దేవుణ్ణి కూడా బుట్టలో వేసేసుకున్నానని అనుకుంటాడు ఈ లంచపు బుద్ధి పోతే గానీ నువ్వు వెంకటేశ్వర స్వామికి వన్ కాదు పాయింట్ కూడా నువ్వు ఇవ్వక్కర్లేదు వెంకటేశ్వర స్వామికి నువ్వు డబ్బుడు ఏంటట నువ్వేమీ ధర్మంగా బతుకు నీ దగ్గర వచ్చే కస్టమరు దేవుడి స్వీకరించి నువ్వు న్యాయబద్ధమైనటువంటి లాభం తీసుకుంటూ ఆ కస్టమర్ని ఆధారంగా వాడికి యోగ్యమైన వస్తువు ఇచ్చి అది సేవ వాడికి తగిన సేవనిచ్చి నీ ధనాన్ని నువ్వు తీసుకుని నీ లాభాన్ని నువ్వు తీసుకుని ఆ విధంగా ఈశ్వర ఆర్పణ బుద్ధితోటి నువ్వు బిజినెస్ చేయి తులాధారుడు అనే వైశ్యుడు అలా బిజినెస్ చేశాడు ఆయన ఈశ్వరుణ్ణి జీవన్ముక్తుడైనాడు మహాభారతంలో చెప్తాడు అలా బిజినెస్ చేయాలి కానీ నువ్వేమో వెంకటేశ్వర స్వామికి లంచం ఇస్తాననే ప్రయత్నం చేయటం వాట్ కైండ్ ఆఫ్ రిలిజియనిటీస్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఎనీవే సో సమాధి పరిశుద్ధేన అంతఃకరణేనా అంతఃకరణము శుద్ధము కావాలి పరిశుద్ధం కావాలి ఆత్మానం పరం చైతన్యం జ్యోతిస్వరూపం పశ్యన్ ఉపలభమానహ ఆత్మనా ఆత్మానం పశ్చాన్ అక్కడ ఒక ఆత్మకి పరిశుద్ధమైన అంతఃకరణము అని అర్థం మరో ఆత్మకి పరమాత్మ అని అర్థం అంటే ఈశ్వరుడు ఆయన జ్యోతిస్వరూపుడు జ్యోతిస్వరూపుడు అంటే దీపంలా ఉంటాడని కాదు దీపంలా ఉంటాడు దీపం కొన ఆయన మొహం దీపం మధ్య ఆయన పొట్ట అలాగే కాదు దీపంలా ఏమి ఉండడు జ్యోతి అంటే వెలుతురు ఏమిటి ఆ వెలుతురు ఎరుక ఈ వెలుతురు కాదు ఈ వెలుతురు తర్వాత ఇంకొకటి ఈ బై బయట ఉండే వెలుతురు చూడండి బయట ఉండే వెలుతురు కూడా రూపం ఉండదు రూపం ఆ ట్యూబ్కు యొక్క రూపము కాంతి యొక్క రూపం కాదు అలాగే మీరు ఆయిల్ దీపం వెలిగించారనుకోండి ఇలా కానికల్ షేప్లో ఉంటుంది ఒక పెరాబోలిక్ షేప్లో ఉంటుంది ఆ షేపు ఆ ఆయిల్ ఫ్యూమ్స్ది ఆయిల్ వేపర్ యొక్క షేప్ అది అంతే కాని కాంతికి షేప్ ఏ ఉండదు కాంతి ఈజ్ షేప్ లెస్ ఆ సత్యానికి బాహ్యమైనటువంటి కాంతికే షేప్ ఉండదు అలాగటిది ఎరువు తెలివి దానికి షేప్ ఏ ఉంటుందండి దెన్ ఫోర్ డోంట్ లుక్ ఫర్ ఎనీ పర్టికులర్ షేప్ ద రియాలిటీ ఈజ్ ఎ షేప్ లెస్ డోంట్ లుక్ ఫర్ సమ్ షేప్ మళ్ళీ అదో పిచ్చి మెడిటేషన్ అలా కాదు పిచీల్లో పిచ్చి ఇట్స్ నాట్ లైక్ దాట్ just a being the being being a form the being of awareness the awareness of the being the satchit adi atma ande ga na atma illa ga ila nilamana merisipothu alaga na mantha kinda vasthu alage undadu adu artham chestu kabatti aware full being that is the atma aa atma swaroopam daneyandu desha kala vastu parichedalu emi undavu అది ఆనందరూపంగా ఉంటుంది అది అనుభవైక వైద్యము మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు యూ కెన్ డూ ఇట్ యూ అండ్ ఐ కెన్ డూ ఇట్ మీరు నేను అది చేయలేము అది ఎవడో చేసాడు వామదేవుడు చేసాడు అనుకోండి మీరు నేను చేయలేము అనుకోండి ఎందుకంటే మనకెందుకు ఈ ప్రసంగం అంతా అనవసరం కదండి వశిష్డు లేడు వామదేవుడు లేడు ఊరికే పేర్లు ఉన్నాయి తప్ప మీరు నేను చేయగలిగితేనే ఆ ప్రసంగానికి విలువ ఉంది లేకపోతే అనవసరం కదా సో నన్ను అడిగాడు ద్రోణాచార్యుడు అలా ఎందుకు చేశాడు ఎందుకంటే నీకెందుకు ద్రోణాచార్యుడు ఏదో చేసాడు నీ నువ్వేం చే నువ్వు చేసి ఏదో చూడు ద్రోణాచార్యుడు ఎందుకు ఎందుకు చేశాడో ఇప్పుడు నువ్వు ఇన్వెస్టిగేషన్ కొంతమంది అలా ఇదో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటావు మహాభారత వివేచనము పేరు పెడతాడు మహాభారతంలో ఎవడెవడు ఎందు ఎందుకు ఏమిటేమిటి చేశాడు దాని వీడు మీమాంస చేస్తూ ఉంటాడు అలా ఎందుకు చేశాడు బుద్ధిని అయితే చేసాడు అలాగే ఇప్పుడు ఏం చేస్తాం నో బట్ అది గోవింపుడు కర్ణుడి జీవితాన్ని మనం సెటిల్ చేసాం ఆ కర్ణుడి బయోగ్రఫీని మనం సెటిల్ చేసాం మన బయోగ్రఫీ మాట ఏంటి దాన్ని కూడా సెటిల్ చేయాలి కదా ఎప్పటికైనా లేకపోతే ఈ కథలు చెప్పుకుంటాం కదా క్షేమం చేసేటైనా కాబట్టి సో ఆ ఆత్మస్వరూపాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి ఇట్ ఈస్ డూయబుల్ డూయబుల్ అంటారు ఇట్ కెన్ బిడా పశ్యన్ అంటే కంటితో చూడడం కాదు ఉపలభమానహ అని భాష్యకారులు అర్థం చెప్పారు వీడు ఇలా చూడడానికి ప్రయత్నం చేస్తాడు చూడడానికి ప్రయత్నం చేయకు ఎందుకంటే నీ చేత చూడబడేది ఆత్మవద కనుక ఆత్మస్వరూపుడుగా ఉండడమే స్వే ఆత్మని తుష్యతి తుష్ిం భజతే ఒక సంతోషాన్ని కలిగి ఉంటాడు సంతోషము అంటే అర్థమేటో తెలుసుకుందండి మీ జాగ్రత్తగా తెలుసుకోదగ్గ మాట ఇప్పుడు ఏదైనా ఒక కోరిక పుట్టిందనుకోండి కోరిక పుట్టడము అంటే అర్థమేమిటి కోరిక అంటే అర్థం ఏంటంటే నా దగ్గర ఉన్నది నాకు చాలదు నా దగ్గర లేనిది కావాలి ఆ లేనిది నాకు దొరికితే అప్పుడు సంతోషం వస్తుంది ప్రస్తుతానికి ఏముంది అసంతోషము ఎన్ని కోరిక ఆ కోరిక తీరిందే అనుకోండి అసమానం తీరదు పది కోరికలు ఉంటే ఒకటి తీరుతుంది అదే రేషియో పనిష్ పన్ను తొమ్మిది తీరం కోరిక తీరిందే అనుకోండి తీరిన క్షణంలో ఇంకో కోరిక లేదు ఈ కోరిక పూర్తయిపోయింది ఇంకో కోరిక ఇంకా పుట్టలేదు ఆ మధ్యలో ఏముంటుందో తెలిసినా పూర్ణత్వం ఉంటుంది ఎందుకంటే కొత్త కోరిక ఇంకా పుట్టలేదు పాత కోరిక తొలగిపోయింది ఆ కొత్త కోరిక పుట్టడానికి పాత కోరిక తీరినడానికి మధ్యలో ఉండేటువంటి స్థితికి ఆ పూర్ణ స్థితికి సంతోషము అని పేరు అది ఎంతసేపు ఉంటుంది సో మ్యాక్సిమం దానికి తరుణ్ సాగర్జీ మహారాజు అని ఒక ఆయన ఉన్నారు జైన్ మహాత్మ చాలా గొప్ప మహాత్ములు ఆయన దాని మీద కాలకులేషన్స్ ఓ లిమిట్ పెట్టాడు ఆయన ఆయన ఒక కోరిక తీరి ఇంకో కోరిక పుట్టడానికి మధ్యలో ఉండేటువంటి లిమిట్ 5 నిమిషముల ఒక సెకను అని చెప్పాడు ఐదు నిమిషాలు పూర్తయి ఒక సెకండ్ అయ్యి ఆరో నిమిషంలో మొదటి సెకండ్లో ఇంకో కోరిక పుడుతుంది పుట్టగానే ఈ సంతోషం పూర్తయిపోతుంది ఆ సంతోషము అంటే పూర్ణత్వము నేను పూర్ణుడను అంటే ఆ టైంలో నేను పూర్ణుణ్ణి నేను పూర్ణుణ్ణి నేను పూర్ణుణ్ణి అంటూ ఉంటాడని అభిప్రాయం కాదు మరి ఏమిటి అభిప్రాయము అభిప్రాయం ఏంటంటే అపూర్ణత్వము వెలితి లోటు ఏదైతే అనుభవానికి వస్తూ ఉంటుందో నార్మల్గా అది ఉండదు సాధారణంగా మనకి తెలియకుండానే మనలో కొన్ని లక్షణాలు ఉంటాయి మీరు ఆలోచించి చూడండి సో ఒక అన్సెప్టెంటి ఉంటుంది అంటే ఏంటి అంత బాగానే ఉంది అయినా ఏమిటో తెలియని ఒక బెంగ తర్వాత ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది అంత బాగానే ఉంది డబ్బు దశకం అన్నీ బాగానే ఉన్నాయి ఇల్లు వాటిలో అంత బాగానే ఉంది అయినా ఏమిటో ఒక భయం తర్వాత ఒక అసంతోషం ఉంటుంది అన్ని కోరికలు తిరే కడుపు నిండినట్టు బాగానే ఉంది అయినా ఏదో అసంతోషం సో అసంతోషము భయము ఈ అభద్రత భద్రత లేదు అనే ఒక భావన ఇవన్నీ ఉంటాయి మనస్సులో వీటికి ఒక కాంక్రీట్ షేప్ వస్తుంది ఆ అభద్రత భావనకి కాంక్రీట్ షేప్ వస్తే దానికే భయము అని పేరు ఏమండి అసంతోషానికి కాంక్రీట్ షేప్ వస్తే దానికే కామన అని పేరు